ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ మనము ప్రేయర్ మీ ప్రేయర్ చేసుకొని ఇంకో ప్రార్థన మీటింగ్ ని స్టార్ట్ చేసుకుందాము అక్క ప్రైజ్ లాడ్ క్యాథరిన్ అక్క స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వంద నెంబర్ స్తోత్రంలో అయినా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కొట్లాది వందనాలు ప్రభావ ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రం నాయనా నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతోగానో కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఆరోగ్యం కలగ తండ్రి నీకే కొట్లాది వందనాలు ప్రభావ అయ్యా ఏమి ఇచ్చి నన్ను మేము నా ప్రభావ తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రి ఈ రోజు ఏసుప్రభా సూతిస్తున్నామంటే నీకు కృపలో ఉన్నాం నాయన అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రభావ తండ్రి నీకు స్తోత్రంలో నాయనా రాని బిడ తొందరగా నడిపించి ఏసు ప్రభా పతొక్క బిడను బలపరచండి నాయన స్థిరపరచండి ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు ప్రభావ పతొక్క కుటుంబంతో స్థిరపడాలని ఈ సన్నిధిలో ప్రభావ ఈ వాక్యం సారంగా జీవించి లోబడాల తండ్రి మీరు వాక్యం ప్రతి దినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే కొట్లా వందలు లెక్కలైన స్తోత్రంలో చెల్లిసిన నా ప్రభా తండ్రి నీ సన్నిధిలో కూడిన ప్రభా ఇద్దరు ముగ్గురు అంటూ అక్కడ ఉంటానారు ప్రభా మా మద్దరున్న తండ్రి నీకు స్తోత్రంలోనైనా మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి నిరాకడ మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని నదనడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ రాడ్ బ్రదర్ థ్యాంక్ యూ మనోజ్ సిస్టర్ ఉంటే పాట పాడమనమే శితా ఫీన్ శాతి ఇు జీవన సా తు జీవన శాంత జీవన జ్యోతి దా జీవన జీవన ఉదాసర జీవన అధ్యారో మే జోతి హీవన సాధ్యతా తువన ఫతేవన జీవన్ ఉదా నిరాశే ్రదర్ ఈరోజు విజయభాస్కర్ బ్రదర్ ఇంకా జాయిన్ అవ్వలేదు ఈలోపు మన మధ్యలో ఉన్న దీపా సిస్టరు పాట పాడతారు అక్క మీరు ఒక పాట పాడండి అక్క బ్రదర్ జాయిన్ అయ్యేలోపు ఏమి లేదు నా మంచిగా పడినా కులతనే ఆరాధ ఆరాధనాస్తుతి ఆరాధనానికి ఆరాధ ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికి ఏ వరువా నా మంచికా పరిణామా మిలేదు. దేబుడు నా మంచికడినాదు ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనా చి కలోను పరుండజేసి నన్ను పోషించురు శాంతి జలముల చింతనముతి చురు పాచి కలోను పరుండజేసి నన్ను రూపోషించురు శాంతి జలముల నడిపి దాహము తీర్చును నీ namam బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును నీ namam బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును ఆరాధన ఓ ఆరాధన స్తుతి ఆరాధన నీ ఓ ఆరాధరా ఆరాధనా స్తున్నా మంచరి కుమిదు ఏ వాదే గరునా మంచిన కులతలేదు ఆరాధనా ఓ ఆరాధనాస్తురాధనా ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనా చత్రుబోలాయృతా నాకు చనము పేద పరచితివీ అభిషేకం చేసి శత్రుములయ నాకు పరచితివీ నోన్ నా తల అంటి యువ అభిషేకం చేసి నివృతకు దీనములు కృపాక్షేమ ముల వెంటనే వచ్చును చిరకాలము నీ హోవా మందిరం నీవాసము చేసేదను ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా నీకే ఆరాధనా స్తి ఆరాధనా ఆరాధరా ఓ ఆరాధరా స్తురాధనా కదీనములో నన్ను చోచువాడము ఎల్లో ఈయ్యా పిలచిన తోడు నా చెంత చేరి బలపరుచు ఎరా నా దుఃఖ దినములోనూ చూచువాడ ఎల్లో మీ వేణయ్యా పిలచిన తోడు నేనా చెంత చేరి బలపరుచు ఎరా ఒంటరిగా ఉన్న పుడునా తోడు నడుచే మరి వే ఒంటరిగా ఉన్న పుడునాోడు ఏవారి వే ఆరాధరా ఓ ఆరాధరా స్రాధనా రాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా ఏవా నా మంచిక కుదు ఏ వాడు నా మంచరి కులా తు ఆరాధనా ధనా స్తృతి ఆరాధనా ఆరాధనా ఓ ఆరాధనా స్రాధనా అైజ్ లాడ్ బడదే థ్యాంక్ యూ పడదే ప్రైజ్ నాడెస్ట్ ఎవరు బి అదర్ నా కుండా కోట నీవే నా దాగూ చోటూ నీవే నా ఉన్నత దుర్గమునివే నా ఏ సయ్యా నా కుండా కోటా నీవే నా దాగూ చోటూ నీవే నా ఉన్నత దుర్గమునివే నా ఏ సయ్యా ఏ సయ్యా య్యా ఏ సయ్యా ఏ సయ్యా నా కొండ కోటా నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ సయ్యా మందు ఆదుకునే దేవుడ కష్ట నష్ట కనికరించే దేవుడవు ఆపత్కాల మందు ఆదుకునే దేవుడవు కష్ట నష్టమందు కనికరించే దేవుడవు హే సయ్యా ఏ సయ్యా హే సయ్యా సయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే యే సయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా సయ్యా సింహపు బోనుల దాని ఏలు దేవుడవు నీవే సింహపు నూలను మూసిన దేవుడవు నీవే సింహపు బోనుల దాని దేవుడవు నీవే సింహపు నూలను మూసిన దేవుడవు నీవే హే సయ్యా హే సయ్యా హే సయ్యా నా కుండ కోట నీవే నా దగ్గు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా ఏ నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నాయలు ప్రైజలాడు బ్రదర్ ప్రైజలాడు భాస్కర్ సార్ మీరు వాక్యం షేర్ చేస్తు ప్రార్థన చేసుకో నమ్మకమైందండ్రి రింగులిగిన రాజా నిపాదాలు కొందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటూ ఇక సాయంకాల దేవా మీ రక్తంతో కొనబడిన బిడ్డల మధ్యలో నాకు కూడా ఇచ్చినటువంటి యొక్క పాలుపంపులకే మీ ఏ యోగ్యత ఏ అర్హత ఏ మంచితనం లేదు అయ్యా మీ వాక్కును బోధించే అర్హత కానీ అయ్యా నమ్మకమైన ఏ రకమైనటువంటి యోగ్యత లేని అయ్యా మీరు కలి నుంచి అనుగ్రహించినటువంటి యొక్క సమయానికే మీ కొందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాం నన్ను మరపు పరచండి నా నోరు మీ యొక్క మాటలు నా నోట్లో ఉంచండి పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల కలిగి అయ్యా అయ్యా మీ మాటలు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కేవలం ఒకటి వాడిదేవాలు వాడి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క సమయము ఆ యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండటానికి అయా మమ్మల్ని మేము ఒకరినొకరు గురుకొలుపుకునేటటువంటి కృపను మాకు అనుగ్రహించి అయ్యా మీరు మాత్రమే మహిమ గంత ప్రభావం పొందమని ఏసు వారి పరిశుద్ధమైన మృతమారు వేడుకుంటున్నాం తండ్రి హలో ఇనిపిస్తుంది బ్రదర్ వాయిస్ ఈరోజు పాఠ్యాంశం కొరకు మత్తవార్త సువార్త నాలుగు అధ్యాయం పన్నెండో వచనం చూస్తాం మత్తవార్త సువార్త నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారును అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారును ఈ యొక్క ఈ అధ్యాయంలో ఏశ్ ప్రభుని తమ యొక్క శిష్యులందరూ కూడా వెళ్ళి అడుగుతూ వచ్చారు ఏమని అయ్యా పది యొక్క సూచన ఏంటి ఏ రకంగా ఈ దినాలు ఉండబోతున్నాయి అని అడిగారు దానికి గాను ప్రభు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మాట్లాడుతూ వచ్చారు దాంట్లో కలికినటువంటి ఆ అధ్యాయం అంతా చూస్తే మూడు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఆయన మోసపోకుడి మోసపోకుడి మోసపోకుడి అనే మూడు సందర్భాల్లో ఒకే అధ్యాయంలో ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు మనం ఆ మోసపోయేటటువంటి పరిస్థితిని బట్టి కాక ఈరోజు ఏ విధంగా మన ప్రేమలు చల్లారేవిగా ఉన్నాయి ఈ అంత దినాల్లో ఏ విధంగా మన ప్రేమలు చల్లారిపోతున్నాయి అన్న విషయాన్ని గురించి మాట్లాడదాం ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి దయచేసి మరికిసారి ఈ వచనం చూడండి మత సువార్త ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండు వచనము అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అక్రమము అంటే క్రమమైనది కాదు క్రమము కా ఏదైతే ఉందో అది అక్రమము అది దేవుడి వాక్యానికి విధేయత చూపనది పాపం విస్తరించితే పాప పాపం విస్తరించినటువంటి ఈ అంత మనం పరీక్షించుకుంటే అనేకుల యొక్క ప్రేమలు చల్లారిగా ఉన్నాయి వ్యక్తిగతంగా మన జీవితాల్లో కుటుంబంగా ఉండేటటువంటి ప్రేమలు వ్యక్తిగతంగా ఉండేటటువంటి ప్రేమలు మన సమాజంలో మన సంఘాల్లో ఉండేటువంటి ప్రేమలు అనేకంగా మనము చూస్తే అవన్నీ కూడా చాలా చల్లబడినటువంటి స్థితి ఈ యొక్క చల్లబడినటువంటి స్థితి ఎంతో భయంకరమైనటువంటి స్థితి ఈ చల్లబడినటువంటి స్థితి అనేకులను ప్రభువుని వదిలివేసే స్థితి ఒకరినొకరు ద్వేషించుకునేటటువంటి స్థితి దేవుని కట్టడలను నిర్లక్ష్యం చేసేటటువంటి స్థితి ఇది నిజం ప్రభు రాక సమీపంగా ఉంది ఈ యొక్క చల్లని ప్రేమ మన చుట్టూ చూస్తున్నాం మన జీవితంలో కూడా చల్లారినటువంటి ప్రేమను మనం గమనించగలం ఏ దినమైతే మనం రక్షించబడ్డామో ఆ దినం ప్రభు ఎడ మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ ఈరోజు లేదు ఆ రోజు ప్రభు పాద సన్నిధిలో గడిపినటువంటి సమయం ఈరోజు మనం గడపలేకపోతున్నాం అంటే ఒక్క వ్యక్తిని మనం ప్రేమిస్తే అతనితోటి కానీ ఆమెతోటి కానీ ఎక్కువ సమయాన్ని గడపటానికి మనం ఇష్టపడతాం ప్రతి చిన్న విషయం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ప్రేమించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచక ఏంటంటే పలానా వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అంటే లేక పలానా వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అనే వాళ్ళు ముఖ్యంగా కనపరిచే విషయం ఏంటంటే వాళ్ళు సమయం గడుపుతారు వాళ్ళతోటి ఎవరు కూడా నేను పల నాని పల నామిని లేక పల నాయన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పి అతని వైపు చూడకుండా అతనితోటి మాట్లాడకుండా ఆమెతోటి మాట్లాడకుండా ఆమె వైపు చూడకుండా ఎక్కువ సమయం గడపకుండా ఏదో నామమాత్రకమైనటువంటి పలపిలు పొద్దున సాయంత్రం ఏదో కేవీపీఎం గ్రూప్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ ప్రార్థన సమయం కొంచసేపు ఆ విధమైనటువంటి కార్ ఆ విధమైనటువంటి చర్యలు నిజమైనటువంటి ప్రేమలో చూపించ నిజమైన ప్రేమ ఏం చూపిస్తుందంటే ఎంతగానో సమయాన్ని ఆ ప్రేమించిన వ్యక్తితోటి గడిపేటటువంటి సమయాన్ని చూపిస్తుంది అది ఒక కొలమాలిక అదొక స్టిక్ అంటే నేను ప్రభువుని ప్రేమిస్తున్నానంటే ఎంత సమయం ప్రభు కొరకు మేము గడుపుతున్నాం వాక్యం ఏమని సెలవుస్తుందంటే కుమారుని సహవాసములుగా ఆయన మనల్ని పిలిచినాడంట ఏ సహవాసం మనం ఈరోజు కలిగి ఉన్నాం ఏ సహవాసం ప్రభు కంటే మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది ఈ ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ఈరోజు కొంతవరకు మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేయంగాక ఈ యొక్క ఈ యొక్క ప్రేమ చల్లబారేటటువంటి ప్రేమ చల్లని ప్రేమ చల్లని ప్రేమ ప్రభువు దూరం చేస్తుంది చల్లని ప్రేమ అవిదీతమైన అవిధీనిగా చేస్తుంది ప్రభు యొక్క కట్టడలకు ఈ చల్లని ప్రేమ కట్టడలను వ్యతిరేకిస్తుంది అంటే ఆయన యొక్క ఆ యొక్క వాక్యాన్ని లేక ప్రభు నియమించినటువంటి కట్టడలను వ్యతిరేకించే వారిగా చేస్తుంది డిసోబీరియంట్ నేచర్ని ప్రమోట్ చేస్తుంది మన జీవితాల్లో అది ప్రభు నుండి దూరం చేసేటటువంటి ఒక స్టెప్ అది మన జీవితంలో ఒక చల్లని ప్రేమ మన జీవితంలో ప్రారంభమైంది అనుకోవటానికి కారణం ఒకటి ప్రభుపాద సన్నిధిలో సమయం గడపలేకపోవటం రెండోది ఆయన కట్టడలు ఆయన నియమాలని పాటించటానికి శ్రద్ధ చూపడకపోవటం మన సొంత విషయాల మీద మనం నిర్ణయం తీసుకోవటం మన సొంత విధమైనటువంటి అభిప్రాయం లేక మన సొంత విధమైనటువంటి నియమం పద్ధతి కలిగి ఉండేట కండికి ఉండేలాగా ప్రయత్నించడం అనేది ప్రభు నుండి మనల్ని దూరం చేసేదిగా ఉంటుంది అయితే ప్రభు యొక్క వాక్యం ఇంకొక విధమైనటువంటి ప్రేమ గురించి మాట్లాడుతుంది అది వెచ్చని ప్రేమ ఇంతవరకు మనము చల్లని ప్రేమ మోసకరమైన ప్రేమ అనుకున్నాం అది లోబడ నేరని ప్రేమ అనుకున్నాం అది ే ప్రేమ అనుకున్నాం అది ప్రభువుని వదిలేసే ప్రేమ అనుకున్నాం అది దేవుని కట్టడలను నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రేమ అనుకున్నాం ప్రభువు నుండి దూరం చేసేటటువంటి ప్రేమ అనుకున్నాం కానీ వెచ్చని ప్రేమ వామ్ లవ్ ఒకసారి మనం ఏసేపు యొక్క స్థితిని మనం ఒకసారి చూస్తే ఏసేపు తన సహోదరులని ఐగుప్తిలో ఉన్నటువంటి అంతఃపురానికి ఆయన పిలిచినప్పుడు ఆయన తను తాను కనుపరుచుకునే నిమిత్తం తను తాను చెప్పుకునే విషయంలో ఆయన అక్కడ ఒక మాట రాయబడింది ఏషియా ఆది కాండం అధ్యాయము అప్పుడు తన తమ్ముడు మీద ఏసేపునకు ప్రేమ పొర్లు కొని వచ్చెను కనుక అతడు నీ తమ్ముని మీద ఏసేపునకు ప్రేమ పొర్లు కొని వచ్చెను ఇంగ్లీష్ ఇంగ్లీష్ దాంట్లో అది వామ్ లవ్ అని చూపిస్తుంది ఇక్కడ పొర్లు కొని వచ్చెను అని ఇక్కడ ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం అదేవిధంగా పోషయ పదకొండో అధ్యాయం ఎనిమిదవ వచనం పోషయ పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా రాసింది ఏమన్నా రాయబడిందంటే ఎఫ్లాయము నేను ఎట్లు నిన్ను విడుతును ఇస్రాయలు నేను నిన్ను ఎట్లు విస్ ఆత్మావలను నిన్ను ఏను ఎట్లు చేతును నిబోయమునకు చేసినట్లు నేను ఎట్ల చేతును నా మనసు మారింది సహింప నా అంతరంగము మండుచున్నది అది మళ్ళేటటువంటి ప్రేమ లవ్ అది ప్రభు యొక్క ప్రేమకి సూచన ఈ చల్లని ప్రేమ ద్రోహం చేస్తుంది అనేకులను అభ్యంతరపడుతుంది ఒకరినొకరిని అప్పగించుకునేలాగా చేస్తుంది ఒకరినొకరిని ద్వేషించేలాగా చేస్తుంది మనమైతే విశ్వాస జీవితంలో విశ్వాసు ద్వేషించం కానీ అట్లానే అప్పగించం కానీ మన హృదయాల్లో ఇతరుల ఒక రకమైనటువంటి అసహనం కలిగి ఉంటాం స్వభావాన్ని మనం చూపించే వాళ్ళంగా ఉంటాం హృదయంలో ఉండదు కానీ వేషధారణ సంబంధించినటువంటి ప్రేమ ఉంటుంది అంటే అతన్ని నిజంగా ఆమెను నిజంగా మనం ప్రేమించం కానీ ప్రేమించినట్టు నటిస్తాం ప్రేమించాలి కదండి వాక్యం చెబుతుంది కదా మనం ప్రేమించాలి కానీ అది వాస్తవమైనటువంటి ప్రేమ లోపల నుంచేటటువంటి ప్రేమ కాదు అది వేషధారమైనటువంటి ప్రేమ సో ఈ రకమైనటువంటి రెండు ప్రేమల గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ యొక్క చల్లని ప్రేమ యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటుందంటే అధర్మమైంది అక్రమమైంది క్రమమైన దాన్ని వ్యతిరేకించేది ప్రేమ చల్లారేటటువంటి స్థితిని ఈ యొక్క ఆధిపణాల్లో చేస్తున్నాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం చూస్తే పాపం విస్తరిస్తూ ఉంది అక్రమము విస్తరిస్తా ఉంది మనుషుల యొక్క జీవితాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి అనేక ప్రేమ విశ్వాస జీవితాల్లో చల్లారేదిగా ఉంటుంది ఈ యొక్క విశ్వాసుల్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే జీవితం సహోదరిని వేషధారణ జీవితం సహోదరునికి ద్రోహం చేస్తుంది ఇది అదృశ్యమైందే కానీ అది ఒక రకమైన విధంగా ఒక అక్రమాన్ని క్రమము కాని దాన్ని ప్రోత్సహిస్తుంది అది స్వభావ అంటే శారీరానుసారమైంది అది కానీ దేవుని యొక్క స్వభావం లేక దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క స్వభావం కాదు అది సమర్పించుకోలేనిది అధికారానికి లూబడలేనటువంటి మనసు ఈ లక్షణాలన్నీ కూడా ఆ ప్రేమ కలిగి ఉంటుంది ఈ వ్యసన ప్రేమలో యూసేపు జీవితంలో చూసినాము హోషయా ఏమని చెప్తున్నాడో ఓషయాలో దేవుడు ఏమని చెప్తున్నాడో ఇస్రాయల్ ప్రతి గురించి చూసినాము ఒకసారి నాతో పాటు నరికమాకాండం ముప్పై రెండు ముప్పై ఒకటో వచ్చినాలు చూస్తే నర్కమాకాఖాండం ముప్పై రెండు ముప్పై ఒకటో చూస్తే అప్పుడు మోషే యహో తిరిగి వెళ్ళి అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్రీ అయ్యా నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఏవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తృడిచి వేయమని బతిమాలు కొనుచున్నాను ఇది దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి ఆ ప్రజలు విగ్రహాన్ని ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలు సుమారుగా ఆనాటికి ముప్పై ఐదు సంవత్సరాలు మోసే వాళ్ళని అరణ్యంలో నడిపించిన ఆ స్థితిలో వాళ్ళు మోసే తాడవచ్చేటు చూసి వాళ్ళు విగ్రహాన్ని చేసుకొని వాళ్ళు ఆపం చేస్తూ ప్రభు దగ్గర మోషే ఈ విధంగా గడుపుతున్నాడు అయ్యా నువ్వు వాళ్ళని క్షమిస్తావా క్షమించు లేకపోతే ఈ జీవ గ్రంథంలో నువ్వు పేరు రాసేవి ఆ పేరు నా గ్రంథం నుంచి తీసివేసి పఠిస్తట్లా ఏ ప్రేమ అండి మనం మన జీవితాల్లో ఊహించుకోగలము అటువంటి ప్రేమను కుటుంబ సభ్యులు సైతం ఆ విధమైనటువంటి ప్రేమను ప్రేమట్లేమే ఒక పొరుగు వాళ్ళని ప్రజలని ఏ విధంగా మనిషి ఆ విధంగా ప్రేమించగలిగినాడు అది పొర్లు పేరు ప్రేమ ఆ ప్రేమ నిశ్చనైనటువంటి ప్రేమ అదేవిధంగా భూమిలకు రాసిన పత్రిక తొమ్మిద్యాయం మూడవ చూమిలకు రాసిన బ్రహ్మలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మూడో వచన ప్రశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాప క్రీస్తుని గోరుతును అప్పుడు పౌలు కూడా ఇదే మాట చెప్తున్నాడు ఏమని ఎంత పరిచర్య చేసిన తర్వాత ఎంత చేసిన తర్వాత శరీర సంబంధులైన నా కొరకు నేను చేప క్రస్తున్నాయి క్రీస్తుకు దూరమై ఉండి కోరుతున్నాను ఎందుకు లవ్ సో మచ్ అంతగా ప్రేమించేటటువంటి స్వభావం అది దైవ స్వభావం పోష జీవితంలో దైవ స్వాభావికమైనటువంటి ప్రేమను చూసినాము యువసేపు జీవితంలో దైవ స్వభావమైనటువంటి ప్రేమను చేసినాము ఓషయాలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్రాయులు ప్రజలతోటి దైవ స్వభావమైనటువంటి ప్రేమను కనపరుస్తున్నారు పూర్తి అయిన పౌలు తన శరీర సంబంధులైనటువంటి ఇస్రాయులు ప్రజల తన తాను భృష్టుడై తన తాను ఆకృష్ణై ఉండటానికి ఇష్టపడుతున్నాడు వాట్ ఇర్ లవ్ ఇట్ ఈస్ నరకంలో కాలే పరిస్థితి మనిషికి తెలియదా పౌలకి తెలియదా కానీ ఆ యొక్క ప్రేమ ప్రభు నిరోగే విధమైనటువంటి బహుమానం వారికి తీసుకొచ్చినట్టు చూస్తాం గడిచిన కాలాల్లో అయితే రవ్వేమంటున్నాడో చూద్దాం రవిడికి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఒకటో మీలకు రాసిన పత్రిక అదే అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నన్ను వెదకని వానికి నేను దొరికితిని నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమై తినే అని చెప్తున్నాడు ఇస్రాయిల్ విషయమైతే అవిధేయులైన అవిధేయులై ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని వాటిలో ఇస్ ఎటువంటి ప్రేమ అది వెచ్చనైనటువంటి ప్రేమ అప్పుడు సరే నేను పావుల జీవితంలో మోస జీవితంలో ఏష్ట జీవితంలో మనం చూస్తూ వచ్చాం ఏ రకమైనటువంటి ప్రేమ వాళ్ళు ప్రభు కొరకు దైవ స్వభావమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు ఆ ప్రేమ ఈ రోజుల్లో కనపడుందా కనపడుంది విశ్వాసం అని చెప్పుకునే మనలో ఉండే ఆ ప్రేమ నశించుకోయే ఆత్మల పక్షాన నీకు నాకు ఏం ప్రేమ ఉంది ఎంతకాలం వారి కొరకు నీవు ప్రొలాపించావు ఎంతకాలం నీ ఇంటి పురుగు వాళ్ళ కొరకు నీ ఇంటి పక్క వాళ్ళ కొరకు నీ దగ్గర పనిచేసే వాళ్ళ కొరకు నీ చుట్టాల కొరకు నీ స్నేహితుల కొరకు ఎంతకాలం ప్రభు పాదాలు పట్టుకొని విలపించావు ఎంతకాలం రోజించావు నీ కుటుంబ సభ్యుల కొరకు యూ హ్యావ్ నాట్ డన్ దాట్ మనకు ప్రేమ లేదు క్రీస్తు కలిగినటువంటి ఆ స్వభావం మన జీవితంలో ఇదే ఈ వాక్యం సెలవుస్తుంది అంత దినాల్లో అక్రమృత్తి చేత అనేకుల ప్రేమ చల్లారే నీ స్థితి నా స్థితి ఆ చల్లారేటటువంటి స్థితిలో ఉందా చల్లారేటటువంటి ఆ యొక్క స్వభావం మనం కలిగి ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతుంటే ఆయన వైపు తిరిగి అయ్యా నన్ను క్షమించు ఆ యొక్క నీ యొక్క ప్రేమ స్వభావాన్ని నేను ధరించుకోలేకపోయాను అనేకసార్లు ప్రారంభ జీవితంలో నేను నిలబడిన దినాల్లో రక్షించబడిన దినాల్లో పొరుగు నిలబడినటువంటి దినంలో నాకు నాకు మీడలున్నటువంటి ప్రేమ ఈ రోజు లేదేవాక్యమైన సెలవు వస్తుందంటే ఒక ముఖ్యమైన విషయం అది మతే శువార్త ఇరవై నాలుగు అధ్యాయము పదమూడ వచ్చను అంతం వరకు సహించి వాడేబడు వాడే రక్షించబడును అంతం వరకు సహించేగా ఆ చల్లారిపోతే అంతవరకు ఏ విధంగా సాసిస్తుందండి మనం అందరం కూడా పెరుగు పంద్యంలో నిలబడ్డాం కానీ అనేకలు నిలబడినట్టు నిలబడ్డా ఉన్నాం సంవత్సరాలు గడిచిపోయి ఉరకనే లేదు కొంచెం ముందరికి వెళ్ళామేమో అక్కడ నిలబడిపోయి ఉన్నాం పొరుగు పంద్యంలో పొరుగెత్తనే నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన మీటింగ్లు జాయిన్ అయ్యావా గత కాలం వాక్యాలున్నావా అన్న విషయం కాదండి ఈ వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క లెచ్చనైనటువంటి ప్రేమ ఆ యొక్క ప్రేమ స్వభావం నీలో నాలో ఉందా నాలో అయితే లేదు అయ్యా కృపణను కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఇదిను ప్రభు నా జీవితంలో ఆ చలనైనటువంటి ప్రేమ అయిపోయిపోతున్నా అనేకులు ప్రేమ చల్లిగిలినంటే నా జీవితంలో కూడా ప్రేమ చల్లగిలిపోతుంది అనుకుంటే ప్రభు వైపు తిరుగుదాం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన బావుగా కరుణించే దేవుడని వాటిని చదివిస్తుంది ఆయన కృపా సమయంలో ఉండగానే ఈ ద్వారాలు ఇంకా మూవే పడక మునిపే అయ్యా నేను విశ్వాసినని చెప్పుకుంటున్నాను అయ్యా నేను సువార్తకుందని చెప్పుకుంటున్నాను బోధకుండా చెప్పుకుంటున్నాను కానీ నా జీవితంలో ఉన్నటువంటి ప్రేమ చల్లారింది నా ఉంది దేవ ఆ వెచ్చనైనటువంటి ప్రేమను కోరుకుంటున్నాను నా జీవితం లేవు ప్రభువు వైపు చూసేటటువంటి కృప ప్రభు అనుగ్రహిస్తూ అని వైపు చూద్దాం పౌలు ఈ యొక్క స్వభావాన్ని ఏమంటున్నాడంటే అది శరీరానుసారమైన మనసు అంటున్నాడు రోమిడికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం 7 రోమిడికి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఎనిమిదో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దీవన ధర్మశాస్త్రం ఉపయోగపడదు ఏమాత్రము లోగడనేరదు కాగా శరీర స్వభావం గల వారి దేవుణ్ణి సంతోషపరచలేరు సో నీవు దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన యొక్క స్వభావమని జీవితంలో శరీర స్వభావాన్ని తోటి ప్రభుని సంతోషపరచలేదు శరీర స్వభావము ఆజ్ఞులు లోబడినల్లని స్వభావం చలనైనటువంటి ప్రేమ అది వేషధారమైనటువంటి జీవితం అది వాక్యాన్ని వాక్యానికి సమర్పించుకోదు నేనా జీవితంలో కూడా ఈ రోజు కూడా ఇంకా ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని సమ ఎన్ని ఎన్ని విషయాల్లో ఇంకా ప్రభువుకి నీ యొక్క స్వభావాన్ని నీ యొక్క అలవాట్లని నీ యొక్క తలంపుల్ని నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని ప్రభు యొక్క అధికారం కింద తీసుకొచ్చావా ఇంకా తీసుకురాలేదా సమర్పించుకోలేదా ఇంకా సమర్పించుకోని పరిస్థితులు స్థితులు అలవాట్లు ఉన్నాయా అది అధికారముకు లోబడినటువంటి మనసు అది శరీరానుసారమైనటువంటి మనసు అయితే చల్లని ప్రేమను మనం ఎలా కాపాడుకోవాలి వెచ్చగా ఏ విధంగా మనం ప్రభు వైపు తిరగాలి ఎప్పుడుకి రాసిన పత్రిక పదే అధ్యాయం ఎక్కువకి రాసిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకున్నది నిశ్చేమగా పట్టుకుందము కొందరు మానుకొను చున్నట్టుగా సమాజంగా కూడుకున్నట్టు మానక ఒకటినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు ప్రేమ చూపటి ఎందు సత్కారము ఒక నిన్నొకడు పురుకొల్పోవాలనని ఆలోచితము మరొకసారి చదువుతామంటే చాలా గంభీరమైనటువంటి వచనం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చయంగా పట్టుకుందాము కొందరు మోన సమాజముగా కూడుకున్నట్టు మానక ఒకనకొకడు హెచ్చరించుతూ ఆ దినము చుట్ట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయొచ్చు ప్రేమ చూపుటను సత్కారము చేయుటుకును ఒక నిన్నొకడు పురి పురుకొలుపు కొలగలను ఆలోచితుము అది ఒక పిలిచిన దేవుడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు నువ్వు పొరుగు పందెంలో ఇంకా పరుగు పొరుగెట్టడం మొదలుపెట్టలేదు పదిహేను సంవత్సరాలు అయింది వేసు పెట్టుకుని నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది లైన్ మీద నిలబడ్డాను కానీ పొరుగెత్తనే లేదు అక్కడే నిలబడున్నాను రెండు అడుగులు వేసానేమో అక్కడే నిలబడిన్నా అనేకసార్లు చల్లని ప్రేమ నా జీవితంలో ఉంది వ్యసనైనటువంటి ఆ ప్రేమ లేదు దైవ స్వభావం నా జీవితంలో ప్రభువుకు సంబంధించి ఏసుక్రీస్తు వారి స్వభావం నా జీవితంలో రాలేదు శరీరాన్ని నా మనసుని నన్ను వెళ్తుంది అనుకుంటే వాక్యమే సెలవుస్తుందంటే నిన్ను పిలిచిన దేవుడిని నమ్మదిన దేవుడు ఆయన నేను కర్ణించడానికి సిద్ధంగా ఉన్నాడు వాక్యమే సెలవుస్తుందంటే ఆయన వైపు తిరిగినట్లు ఆయన రోగా నటి కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా ప్రభు వైపు తీర్పు చూద్దాం ఆయన బహుగా కరుణించేటటువంటి ఆ యొక్క స్వభావాన్ని ఆ యొక్క స్థితిని మనం మన యొక్క ఆత్మీయ జీవితాలకి అనుభవించుకుందాం ప్రభు యొక్క మాటలు ఆశీర్వదించిన తప్ప ప్రార్థించుకుందాం అనుకో ఏంటండి మీ నమ్మకత్వానికి మరొకసారి మేము కొందరు ఆచరించుకుంటున్నాం మే మీకు కలిగినటువంటి ఆ యొక్క స్వభావం నేను ధరించుకోకపోతే మేము ఇంకనో శరీర స్వభావం కలిగిన వారమే అయ్యా ఎప్పుడైతే మేము శరీర స్వభావం ఇంకనో మాలో ఉందో అది అక్రమమైంది అది క్రమమైంది కాదో అది వాక్యానికి విధిత చూపినది అది వేషధారణ సంబంధించింది అది ప్రభువుని వ్యతిరేకించేది అది చలనైనటువంటి ప్రేమ అపటమైనటువంటి ప్రేమ వేషధారంతో కూడినటువంటి ప్రేమ అయ్యా మీరైతే మా కొరకు అయ్యా మీకు వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు దినా మీతోటి అయా మీకు వ్యతిరేకంగా పోరాడే మా యొక్క మనస్తత్వాల బట్టి మీ యొక్క చేతులు దిన మెల్లా మా కొరకు తాచించినారనే వాక్యం సెలవుతు మోష జీవితంలో చూస్తే అయ్యా మీకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నటువంటి ఆ ప్రజలేదల వాళ్ళతో కలిసి అలా శాపక్రస్తల్ని జీవించడానికి అీవిత రంగం నుండి తన పేరును కుట్టివేయబట్టానికి ఇష్టపడినట్టుగా ఆ పుష్టి జీవితాల్లో చూస్తే అయా శరీరానుసారులైన తన ప్రజలు రక్షించబడకపోతే అయా వారితో పాటు ఆయనకు శాపక్రస్తుగా ఉండటానికి మీకు దూరమై జీవించడానికి మీరైతే మాకొరుకు దీని వెళ్ళా చేతించే దేవుడుగా అంటున్నారు అయ్యా యూసేఫ్ కు తను తన తమ్ములను చూసినప్పుడు సహోదరులను చూసినప్పుడు ఉప్పుంగీ ప్రేమగా ఉండింది దేవ ఋషే గ్రంథములు అయా నీ ప్రేమ అయ్యా అదే అయ్యా అగ్నివలే వండుతుంది ప్రేమ ఆ వచనైనటువంటి ప్రేమ మాకు అనుగ్రహించబడి కోల్పోయిన మా జీవితాన్ని సమకూర్చమని ప్రార్థిస్తున్న అయా చల్లని ప్రేమ మా జీవితంలో నుండి దూరపరచండి దేవ రచనైన ప్రేమ మిమ్మల్ని కలిగి ప్రేమ కుమారుంతో సహవాసం కలిగినటువంటి ప్రేమ మిమ్మల్ని ప్రేమించే అయా కృత్నాన్ని ప్రార్థిస్తున్న అయా సహించండి అయా మీకు చూస్తుండగా వివాదాలు పెట్టుకుంటుండగా కృత్నాన్ని ప్రమించిన ప్రేమ మనం ఎవరూ కూడా తండ్రి అయా అంతా తెలిసి అయా దృష్టిమైపోకుండా సహాయం చేయండి తండ్రి నమ్మకమైన దేవ నీ పాదాలు తండ్రి అయ్యా మీనసించిపోవటం నాకు ఇష్టం తండ్రి అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అప్పుడు గ్రహించమని ప్రార్థిస్తున్నా నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజు ఆ యొక్క ప్రేమ అయ్యా నశించిపోయే ఆత్మల పట్ల మీ పా సన్నిధిలో పోరాడుతాం దేవా నశించిపోయే మా కుటుంబ సభ్యుల జీవితాలను బట్టి మీ పా సన్నిధిలో పోరాడతాం మా ఇరు పొరుగు వారు ఇంటి పక్కన ఉన్నవారు మా ఇంటి చుట్టూ ఉన్నవారు కొరకు మేము పోరాడుతాం లేవా అటు ప్రేమ మా యొక్క మరించండి మాత దినాల్లో ఆ ప్రేమ లేకపోతే మేము మీ పాసన్నదికి నడపలేము అయ్యా శరీరానుసారమైన ప్రేమ ఆత్మీయ కార్యాలు జరిగించలేదేవానుగించి అయమని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ విరిచిన సమయానికే మీకు నాన్న స్తోత్రాస్తో తెలుచి వారి పరిశుభమైన బ్రతమారి అధిగమంతో వీరు కొంచెం నామ తట్రి ఆమె కొన్ని ప్రార్థనా అంశాలు ఉన్నాయి వాటి గురించి నేను ప్రార్థిస్తాను మహాపరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ కృపా కనికృల తండ్రి జీవం గల నీకు వందనాలు స్తోత్రములు దేవా ఇంతవరకు ప్రభ నాయన నీ యొక్క వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారునన్నావు ప్రభ కాబట్టి తండ్రి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకునేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోమన్నావు ప్రభ కాబట్టి ప్రభా మేం నాయనా తండ్రి మీ ప్రేమ కలిగి మేము ఉండాలా మీ మనస్సు కలిగి మేము ఉండాలా మీ వల్లే ప్రభా నాయనా మేము కూడా మారినైనా మీ వలే జీవించటకు దేవా మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి గొప్ప దేవనాయనమ్మాలో ఎవరి పట్ల ఎలాంటి ద్వేషమే కానీ కలహమే కానీ మత్సరమే కానీ వివాదమే కానీ తండ్రి ఎవరిని క్షమించలేని హృదయమే కానీ ప్రభా మేము కలిగి ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మేము సమాధానపడుతూ ప్రతి ఒక్కరిని ప్రేమించే తండ్రి ఆ మీ మనసు మీ ప్రేమ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం ఉంటుందన్నావు ప్రేమ అన్నిటిని తాల్తుందన్నావు అన్నిటిని సహిస్తుందన్నావు ప్రేమ ఎప్పుడు కూడా డమ్మముగా ప్రవర్తించదన్నావు తండ్రి కాబట్టి తండ్రి భాషలైనా కానీ వరాలైనా కానీ అన్ని ఉండవన్నావు కానీ ప్రేమే శాశ్వత కాలం ఉంటుందన్నావు తండ్రి అట్టి శాశ్వతమైన ప్రేమతో తండ్రి మేము ఏ పాటి వాళ్ళమునైనా యోగ్యత లేదు భాగ్యం లేదు నాయనా ఆ కలవరి దేవా నాయన మీరు మా కొరకునైనా మీ ప్రేమ చూపించినారయ్యా మేము పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవా మీరు మమ్మల్ని చూసి జాలిపడి నాయన మీ ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకొని నాయనా తండ్రి ఆ కలవరి ఎంతగానో బాధ శ్రమ నిందలు అవమానాలు అన్నిటినీ భరించి నీ కృపచేత మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి ఆ కలవరిశిలలో నువ్వు చూపించిన ప్రేమ ఈరోజు నాయన మేము కూడా ఆ ప్రేమ కలిగినైనా అన్ని హక్కులకు నాయన నీ ప్రేమను మేము ప్రకటించే వారిగా నీ ప్రేమను మేము చూపించే వారిగా ఉండాలా నశించిపోతున్న ఆత్మల పట్ల నాయన మీరు కలిగిన ఆ ప్రేమ నాయన మేము కూడా కలిగి ఆ రీతిగా యొక్క పరుగును మేము కడముట్టించుకోవాలా ఈ పరుగు పందెంలో తండ్రి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ మేము ముందుకు పోవాలా తండ్రి ఆ రీతిగా తండ్రి మేము కూడా నాయన నీ మేము ప్రకటించాలా తండ్రి ప్రతి స్థలంలోనైనా తండ్రి మీ ప్రేమను ఇతరులకు చూపించే వారిగా మేము ఉండాలా కాబట్టి మాలో ప్రేమ లేకపోతే అది వ్యర్థమే ప్రభావ కాబట్టి ఏ విషయంలో ప్రభానైనా మాలో ప్రేమ చల్లారిపోతుందో తండ్రి ఇదైనా మీరు మాకు చూపించినందుకు ఒకవేళ ఆ రీతిగా నీ ఎదుట నేను కూడా ప్రేమ ఉంటే ప్రభా నన్ను క్షమించమని మీ ప్రేమ గల హృదయం నాయనా నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి ఏసేపులో తన అన్న తండ్రి ఏసేపు యొక్క సహోదరులు తనకు హాని చేసినా గాని తను వారికి మేలు చేసింది కబట్టి ప్రేమ ఎలాంటి అపకారం కూడా మనసులో ఉంచుకోదన్నావు కబట్టి ఏసేపు ఆ రీతిగా లేడు ప్రభ ప్రేమ చూపిస్తున్నాడు తండ్రి మోస నీ ప్రేమ చూపిస్తున్నాడయ్యా మీరు మీ ప్రేమ చూపిస్తున్నారయ్యా కాబట్టి మేము కూడా నాయన అట్టి ప్రేమను ఇతరులకు చూపించేవారిగా నీ ప్రేమ గురించి ఇతరులకు ప్రకటించే వారిగా తండ్రి మేము కూడా నాయన ఆ రీతిగా ముందుకు కొనసాగుటకు సహాయం దచ్చేయండి మేమేమన్నా ఆ రీతిగా అజరాగ్రత్తగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ప్రభ నాయన వేషధారణ కపటంలాగా మా జీవితాలు ఆ రీతిగా మీ ఎదురు ైనా మేము రీతిగా ఉంటే మమ్మల్ని క్షమించమని ఆ రీతిగా నేను ఉంటే ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ మీరు క్షమించమని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభా ఇదైనా మీరు మాట్లాడినారు ప్రాభ కాబట్టి మీలో ఉన్న యొక్క వెచ్చగలిగిన ప్రేమ మేము ఉండాలా ప్రేమ ఎక్కడ కూడా చల్లారిపోకూడదు ప్రభా నైనా మీరు చూపించిన ప్రేమ మేము కూడా కలిగి నేను మిమ్మల్ని పోలి మీ అడుగుజాడలు ఎందు నడుచుకునే జీవితం నాయన దయచేయమని ఈ వాక్య నా జీవితం సరిగలేకపోతే నన్ను క్షమించమని ఆ రీతిగా నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా ఇది తండ్రి కొన్ని ప్రార్థనా అంశాలు ప్రభా సన్నిధిలో ఉండి దేవా నీకు మొరపెడుతుండగా తండ్రి ఇదిగో నైనా మా దేశంలో ఎంతో మంది ఉన్నారు ప్రాభ నాయన ఎన్నో గ్రామాల్లో ఎన్నో రాష్ట్రాల్లో తండ్రి ఇంకా ఎన్నో అటవీ ప్రాంతాల్లో తండ్రి ఇంకా ఎక్కడ కూడా సువార్థ ప్రకటింపబడని ఎంతో మంది ఉన్నారు తండ్రి దినదినము ఎంతో మంది నాయన నశించిపోతున్నారు ప్రాభ కాబట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు నీ సువార్థని ద్వారా నాయన నిన్ను నమ్మి మారు మనసు పొంది ప్రతి ఒక్కరునైనా బాప్తిస్మం పొందిన ఆయన నీ రాజ్యంలోకి చేర్చుకుటకు రక్షించబడుటకు సహాయము దేయండి ప్రతి ఒక్క విగ్రహ రధికులని నరహంతకులని వ్యభిచారకులను తండ్రి దొంగలను ఎవరైతే ఉన్నారో ప్రభన నాస్తికులు ఉన్నారో తండ్రి ఆ రీతిగా ఉన్న వాళ్ళందరినీ మీరు మార్చండి ప్రతి మోకాలు ఏసు నామంలో వంగాల ప్రతి నాలుక దేవ నీ ఎదుట నిన్ను ఒప్పుకోవాలా దేవ నిన్ను రక్షకుడుగానైనా వారు అంగీకరించాలా తండ్రి అట్టి రక్షణ కార్యం అయినా మా దేశంలో మీరు జరిగించండి అనేకులు సేవకులనైనా వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రతి ఒక్కరునైనా ఆత్మల పట్ల భారంతోనైనా ఆ పిలుపు పట్లనైనా ముందుకు కొనసాగుటకు మీరు సహాయం దించండి ప్రతి ఒక్కరి మీదనైనా నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించిన అయినా గొప్ప ఉద్యీవంగానైనా తండ్రి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూనైనా రక్షణ పొందుటకు సహాయం దేమని ఎవరు కూడా ఆ నరకానికి పాత్రలు కాకుండా దేవా నీ రాజ్యానికి వారసులగా ఉట్టుకుని ఆయన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము అలాగే ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి ఒకప్పుడు ఆసక్తితో వాళ్ళు నాయన ఒకప్పుడు నిన్ను ప్రేమించి ఎట్లయితే వారిని వారు సమర్పించుకొని ముందుకు కొనసాగిన వాళ్ళు నాయన ఈ రోజున్న ఎవరైతే ఆ రీతిగా వెనుకకు తీసి తండ్రి ఒకనైనా పడిపోయిన వాళ్ళు ఉన్నారో తండ్రి వాళ్ళకి మరలానైనా ఒక అవకాశం ఇచ్చినైనా వాళ్ళని ఒక ఆత్మతో నింపి అభిషేకించి మరీ నాయన ముఖ్యంగా బలంగా సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అలాంటి మొదటి ప్రేమ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఆ రీతిగా ప్రభా నువ్వేనైనా ఈ కార్యం జరిగించమని దేవా నీ సన్నిధిలో మరుపెడుతున్నామయ్యా అలాగే ఎవరైతే బ్లెస్సి సిస్టర్ ఉందోనైనా ఆమెకున్న కంటి చూపు నుంచి దేవా మీరు స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూనైనా వారి పాపములను ఎదుట ఒప్పుకొని మారు మనసు పొంది ైనా ఆ కుటుంబం రక్షించబడుటకు దేవా నీ రక్షణలోకి వచ్చుటకు దేవ మీరే కార్యం జరిగించమని ఆ రీతిగా జీవితంలోనైనా వారి జీవితాల్లో యొక్క మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే దక్షకు సిస్టర్కున్న ప్రతి ఇన్సులిన్ నుంచి షుగర్ నుంచి నైనా ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి అరికాలు మొదలుకొని నడినంత వరకు ప్రతి అవయవాన్ని అయినా మీరు ముట్టి మీ సమృద్ధి కలిగిన జీవం అనుగ్రహించి ప్రతి అభివాళకు దేవా మీరే స్వస్థపరచమని కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నాయన మీరే నాయన వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిష్మం పొంది నాయన రక్షించబడుటకు దేవా నాయన నీ రాజ్యంలో చేర్చబడుటకు మీ కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం అలాగే నశించిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరూ కూడా నాయన నీ రక్షణలోకి రావాలా ఎవరైతే రక్షింపబడి కూడా నాయనా తండ్రి బాప్తిష్మం పొంది కూడా మరలా లోకము తట్టు శరీరము కోరికల తట్టునైనా ఈ లోకంలో ఉన్న భోగముల తట్టు సుఖానుభవాల తట్టు తిరిగిన వాళ్ళు ఉన్నారో అలా వాళ్ళ రక్షణను కొనసాగించుకోకుండా ముందుకు సాగవలసిన వాళ్ళందరూ వెనుకకు తీసి నశించిపోవడానికి ఉన్నారో దేవ వాళ్ళు కూడా నాయన తండ్రి మరలా నైనా రక్షణ పొందుటకు మరలా నూతనంగా మారుమనసు పొందుటకు దేవ వారి యొక్క ప్రవర్తనను వారి యొక్క క్రియలు చక్కదిద్దుకొని దేవ మరలా నాయన నిన్ను చూసి ముందుకు పోవటకు నైనా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘమునైనా సర్వసత్యంలోకి రావాలా ప్రతి సంఘంలో ఉన్న ని శిష్యులుగా మారాలా ప్రతి ఒక్కరినైనా వారిని వారు ఉపేక్షించుకొని ప్రతి దినైనా వారి శిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించాల ప్రతి చోట శిలువను గురించిన సువార్త దేవ ప్రతి ఒక్కరికి ప్రకటించాలా ఆ రీతిగా ప్రతి సంఘం అనేకమైన శిష్యులుగా చేయాలా దేవ మీరే సహాయపడమని నాయన ఆ రీతిగా ప్రతి సంఘం పట్లనైనా ఈ కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి వాళ్ళ పరిచర్యలో ముందుకు పోవాలా ప్రతి ఒక్కరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళ అభివృద్ధి పరుచుకోవాలా తండ్రి ఎవరు కూడా అజాగ్రత్తగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవా ప్రతి ఒక్కరు నాయన తండ్రి కోత విస్తారమే పనివారు కొద్దిమందే అన్నావు తండ్రి కాబట్టి నాయన ఆ రీతిగా నాయన ఈ లోకంలో ఎంతో కోత ఉంది ప్రభ కానీ పనివారు కొద్దిమందే ఉన్నారు తండ్రి ఆ కొద్ది వారు కూడా తండ్రి నమ్మకస్తులుగా నాయన నీ పరిచర్యలో ఉండటకు ఆ రీతిగా నమ్మకంగా వారికి ఇచ్చిన పరిచర్య జరిగించుటకు ఆ రీతిగా కేబీపీ లో ఉన్న వాళ్ళందరూ తండ్రి నీ సేవలో ముందుకు పోవటకు సహాయము దయచేయండి ఆ రీతిగా తండ్రి మీరే నాయన ఈ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎవరికైతే సంతానం లేదో ఎవరైతే నిరుద్యోగంలో ఉన్నారో ఎవరైతే వివాహం కానివారు ఉన్నారో అలా సంతానం లేని వారికి నైనా మీరు సంతానం దయచేయండి నాయన నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి నాయన మంచి ఉద్యోగాలు దయచేయండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని మీరు దీవించి ఆశీర్వదించండి అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి నైనా వాటి నుంచి విడుదల దయచేయమని ఆ రీతిగా మీ యొక్క మెండైన ఆశీర్వాదాలు దేవా దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే వివాహం కాని వారికి కూడా వివాహం అవటకునైనా వారి జీవితంలో ఘనంగా ఆ కార్యం జరిగించటకు దేవా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే చిల్డ్రన్స్ గురించి యవనస్తుల గురించి కూడా ప్రార్థిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఉండి ఎదిగే వారిగా ఉండాలా మీ ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉండాలా ప్రభావీ సన్నిధిలో వారు ఉండాలా వారి తల్లిదండ్రుల మాటకు లోబడాలా భయభక్తులు కలిగి ఉండాలా తండ్రి బాల్యము నుండినైనా నీ యొక్క శిక్షలో బోధలో వాళ్ళు పెంచబడాలా తండ్రి యవనస్తులు ముఖ్యంగా ఎలాంటి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు ఎలాంటి చెడు సహవాసాలకు ఉండకుండా తండ్రి మీ సహవాసంలోనైనా ఆ బిడ్డలు ఉండుటకునైనా వాళ్ళ జీవితం పట్ల మంచి ఆలోచనలతో ముందుకు కొనసాగుటకునైనా మీ భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం దయచేయండి ఎలాంటి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా వ్యర్థమైన మార్గంలో నడవకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా దేవానైనా తండ్రి ప్రతి ఆ బిడ్డలు నీ సన్నిధిలో ఉండే వారిలాగా మీరేనైనా నీ కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండుటకు మీరు సహాయం దయచేయండి అలాగే ప్రతి కుటుంబంలోనైనా అందరూ మారు మనసు పొందాల ప్రతి కుటుంబం బయనా ఆయన యహోస్సు అంటుండో నేను నా ఇంటి వారు యహోవాను తండ్రి ఆ రీతిగా ప్రతి కుటుంబమునైనా తండ్రి నీ సన్నిధిలో ఉండాలా ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలా తండ్రి నోహావు తన ఇంటివారు వారు ఏ రీతిగా అయితే రక్షించబడ్డారో దేవా తండ్రి ఆ రీతిగా ప్రతి కుటుంబ సభ్యులందరూ ప్రతి కుటుంబము దేవా నీ ద్వారా రక్షించబడటకు దేవా నీ కృప దేమని ప్రార్థిస్తున్నాము అలాగే నందన అనే బాబు గురించి ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి దేవా మీరు స్వస్థపరచండి ఆ బిడ్డ పట్ల మీ కార్యం జరిగించండి ప్రతి చీకటి దురాత్మ దుష్ట విడుదల దయచేసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేసి వాళ్ళందరూ కూడా దేవ రక్షించబడి నీ రాజ్యంలో ఉండుటకు కృప దయచేమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే శృతి సిస్టర్కు ఉన్న గాల్ బ్లడ్ రాళ్ళు నుంచి మీరు స్వస్థపరచండి దేవా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేయండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడుటకు మీరు సహాయం దయచేయండి అలాగే గిద్దెను బాబుకున్న సర్జరీ నుంచి దేవా మీరు ముట్టండి దేవ తాకండి స్వస్థపరచండి నీ సేవలను అయినా బలంగా వాడుకోండి దేవా లక్ష్మ సిస్టర్కున్న గర్భసంచలో ఉన్న గడ్డల నుంచి మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ అలాంటి నుంచి మీరు స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేసి వారందరూ రక్షించబడి రాజ్యంలో చేర్చబడుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే సిస్టర్ కు ఉన్న గొంతులో గడ్డ నుంచి మీరు స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణలోకి నడిపించిందైనా మీ కృప కుటుంబంలో దయచేయమండి ఆ రీతి కుటుంబంలో రక్షణ కార్యం జరిగించండి అభిజ్ఞాని చిన్న పాపనైనా ఫిట్స్ మరియు నరాల బలహీనతతో బాధపడుతుండగా దేవా బిడ్డను మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఆ బిడ్డకు దయచేయండి సుందర పెదరుకున్న ప్రతి అలవాట్ల నుంచి చెడు వ్యసనాల నుంచి తాగు నుంచి మీరు విడుదల దయచేయండి రక్షణకు తగినట్టుగా జీవించటకు దేవా సహాయం దయచండి మరలా నూతనమైన మారు ఆ బ్రదర్కు ఉన్న ప్రతి కీడు శోధన కొట్టివేయండి ప్రతి చీకటి దురాత్మ దుష్ట శక్తుల నుంచి విడుదల దయచేయండి అలాగే రేణుకా సిస్టర్కి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి ఆ భుజం నొప్పి నుంచి స్వస్థపరచండి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి అరికాలు మొదలుకోండి ప్రభు నడిన వరకు ముట్టి తాకి స్వస్థపరచండి మీ సేవలో బలంగా వాడుకోండి దేవా మీ పరిచరలో ముందుకు కొనసాగుటకు మీకు దైవికమైన జ్ఞానము దేవా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే దేవి సిస్టర్కి ఉన్న సర్జరీ గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా మీరే సహాయపడండి తన భర్త తాగు నుంచి విడుదల పొందాలి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తన భర్త రక్షణ పొందాల మారు మనసు పొందాల దేవా మీరే సహాయం దయచేయండి సరిత సిస్టర్కున్న బ్లాడ్ బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా మీరు స్వస్థపరచండి ఆ రీతిగా అమ్మ పట్ల మీరు కనికరించండి కృప చూపించి మీరు పొందిన గాయాల చేత స్వస్థత దయచేయండి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడటకు దేవ మీరు కృప చూపించండి అలాగే లక్కీ అనే చిన్న పాపకున్న కాలు బోన్ నుంచి మీరు స్వస్థపరచండి నైనా తండ్రి మీ యొక్క సమృద్ధి కలిగిన జీవం వెళ్ళి ఆ కాలుని స్వస్థపరచును గాక దేవ యేసు క్రీస్తు పరిశోధనామంలో ఆ రీతిగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు దయచేసి ప్రతి ఒక్కరిని ఆయన రక్షణలోకి వచ్చిటకు దేవా మీరు సహాయం దయచేయండి అలాగే శివదాస్ బ్రదర్ కూడా బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా మీరు స్వస్థపరచండి అని కానీ చిన్న పాప ఆ యొక్క షుగర్ నుంచి బాధపడుతుండగా దేవా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే బ్రదర్ లంగ్స్ తో బాధపడుతున్నాడు ప్రభా నాగేశ్వర్ బ్రదర్ అన్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించండి అలాగే బ్రదర్ రమేష్ గురించి ప్రార్థిస్తుండగా అనుకున్న ప్రతి అలవాట్ల నుంచి చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి అప్పుల నుంచి విడుదల దయచేయండి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండేటకు మీరు సహాయం దయచేయండి తండ్రి బాప్తిజం తీసుకున్న తను తన రక్షణను కొనసాగించుకునేటకునైనా తండ్రి మిరే సహాయపడండి మరలా నూతనమైన మారు మనసు దయచేసి నీ యొక్క వాక్య ప్రకారంగా సహాయం దయచేయండి అలాగే నాగరాజ్ బ్రదర్ కు ఉన్న ప్రభా యొక్క ఇల్లు కట్టబడటకు దేవా మీరు సహాయపడండి ఆ రీతిగా సమస్తం సమకూర్చి మేలుకై తండ్రి అది మీరు జరిగించమని ప్రార్థిస్తూ తనకున్న తాగు నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ మీ రక్షణలోకి నడిపించండి దేవా అలాగే అశోక్ బ్రదర్ గురించి పసికర్ల నుండి నైనా ఆ పక్షవాతం నుంచి దేవ మీరు స్వస్థపరచండి నిరాశ నిస్పృహలో ఉన్న అతని తండ్రి బలపరచండి ధైర్యపరచండి విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఆ రీతిగా బ్రదర్ కి ప్రార్థిస్తున్నాం దేవా అలాగే సోనీ సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తుండగా క్రిటికల్ కండిషన్లో ఉన్న అమ్మను కూడా ముట్టండి దేవ తాకండి స్వస్థపరచండి తమ తండ్రి మీరు నైనా నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ఆ రీతిగా మీరే కార్యం జరిగించమని తండ్రి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నైనా మారు దయచేసి ప్రతి పాపాలు ఒప్పుకొని బాప్తిష్మం పొంది రక్షించబడటకు సహాయం దయచేయండి దేవా ఆ రీతిగా కరుణాకర్ బ్రదర్కున్న లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థపరచండి ఆ శ్వాస తీసుకునే బాధ నుంచి విడుదల దయచేసి తండ్రి ఆ రోజు పన్నెండేళ్ల స్త్రీ ఏ రీతిగా అయితే తన బాధ నివారణ అయిందో తనకు కూడా ఆ బాధ నివారణ అవుటకు మీరు కృప చూపించమని ఆ రీతికి యొక్క అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ వాళ్ళ బాధ నివారణ అవునుగాక దేవాసుక్రీస్తు పరిశుద్ధనామంలో వాళ్ళందరికీ నీ సమాధానం కలుగును గాక దేవ ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో వాళ్ళందరికీ స్వస్థత కలుగును గాక దేవ పరిశుద్ధ ఆ రీతిగా నైనా ప్రతి ఒక్కరి పట్ల మీకు రూప చూపించినైనా వాళ్ళ జీవితాల్లో మీరు ఈ కార్యం జరిగించమని నీ సన్నిధిలో ఉండి దేవ మొరపెడుతున్నాం అలాగే ఈ యొక్క ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి రాకపోకలు ఎందు మీరు తోడుగా ఉండండి వాళ్ళ పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ఆ రీతిగా తండ్రి వాళ్ళ పట్ల మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆ రీతిగా వాక్యం అందించిన తండ్రి ఒక సార్ కూడా తన కుటుంబ సభ్యులను తనను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి పరిచర్యలు ఇంకా నైనా ముందుకు నడిపించండి ఆయన ప్రతి ఆటంకాలన్నీ ఏసు క్రీస్తు పరిశుధనామంలో తొలగించి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ దేవా మంచి ఆరోగ్యం అనుగ్రహించిన నాయనా ఇంకా మీ సేవలో బలంగానైనా వాడబడి మిమ్మల్ని మహిమ పరచుటకు అనేకులని నీ రక్షణలోకి నడిపించుటకు దేవా మీ సహాయం దయచేమని ఆ రీతిగా మీకు ఆత్మతో నింపి అభిషేకించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఆయనకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్కరతలన్నీ దేవా మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ఆ రీతిగా దినమునైనా ఈ రీతిగా నీకు ప్రార్థించుటకు నువ్వు ఇచ్చిన సమయమును బట్టి దేవా నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి దేవా నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి అన్నా ప్రైజ్లాడన్నా ఆశీర్వాదం ఇవ్వండి అన్నా చంద్ర మన ప్రభుత్వ ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏంటంటే అందరికీ డా <tres>, అందరి <tres> <tres> <tres> <tres> <para acá. tres>